లుకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వర్షం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వర్షం కదా వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం కదా ఇది ఇంతకు మనం చదివిన కదా ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే తన శిష్యులతో మాట్లాడుతున్నాడు కదా శిష్యులతో ఎవరు మాట్లాడుతున్నారోసారి చూడేది అందుకు మీరు మోసపోకుండా చూచుకొనుడి కాబట్టి మోసము ఏ రీతికి వస్తుందో దాన్ని పసిగట్టాలా అన్న విషయం ఇక్కడ మనతో మాట్లాడుతుంది చూసుకోవాలా మనల్ని మనం చూసుకుంటా ఉండాల మోసపోకుండా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని అంటే యేసుప్రభులు చెప్తున్నారు వాళ్ళు అనేకులు యేసు మీద వచ్చి నేనే ఆయనను అంటున్నాడు అంటే యేసు వేరే ఒక యేసు పోలుస్తారు నేనే ఆయనను అంటే అర్థం అది నేనే ఆయనను అంటే ఏసుప్రభు మాట్లాడుతుడు ఏసు ప్రభు ఈయననే ఏసు ప్రభు అని ఎవర గురించి మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు వాళ్ళు ఎట్లా ఉదాహరణకి సరే వేరే మతాలలో మనం చూస్తున్నాము మనకు వేరే మతాలతో సమాధం లేదు మన ప్రభువు వేరే మత గ్రంథాలలో కూడా ఉన్నాడు అని చెప్తున్నారు లేదా నేనే ఆయననని చెప్పిస్తున్నారు వాళ్ళు అంటే ఏసు ప్రభు ఈయననే ఈయననే ఏసు ప్రభు ఆయననే ఏసు ప్రభు అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను అంటున్నాను అనేకులు వచ్చి నేనే అక్కడ ఉన్నాను అని చెప్తారు అంటే ేఖర్ బ్రదర్ అక్కడ కూడా ఉన్నాడు అని చెప్తున్నారు ఏశ్వరు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నేనే ఆయనను ప్రతి మతస్థులు ఏసు ఈయన ఇక్కడ ఏసు అక్కడే ఉన్నాడు ఏ స్ప్రవ్ అని చెప్తారంట అది మోసగించడం అంటే తర్వాత ఏమను చూడండి కాలము సమీపించననియో చెప్పు మీరు వారి వెంబడి పోకుడి ఎందుకంటే వాళ్ళు వేరే ఒక ఏసుని వెంబడిస్తున్నారు కాబట్టి వారి వెంబడి పోకుడి అంటే నేను నీ గురించి చెప్తలే డైరెక్ట్ గా నాకు ఇది ఇప్పుడు దొరికింది వాక్యం అంతే కదా సార్ నాకు ఇది ఇప్పుడు దొరికింది నేను నీ గురించి పర్టికులర్ గా ప్లాన్ చేసి వెతుక్కుని చెప్తున్న వాక్యం కాదు అంటే వారి వెంబడి ఓకుడి అంటే నేను కూడా వస్తాను ఎంట అంటే వారనే కాదు ఇంకెంతమంది ఉంటారు కదా మన భవిష్యత్తులో ఇది మోసకరమైన కాలంలో మనం ఉంటాం ఎందుకంటే దేవుడు చూపించండి వాళ్ళు సత్యాన్ని ప్రేమించలేదు కాబట్టి మోసపుచ్చ ఆత్మని వారి పంపించినడు దేవుడు కాబట్టి మనము అటువంటి వాళ్ళగా సత్యాన్ని ప్రేమించకుండా ఉండే ఉండడానికి వీల్లేదు మనం మన సత్యాన్ని ప్రేమించాలా ఆయన బయలుపరిచిన కొద్దీ దాన్ని ప్రేమించాలా మనకి ఒక ఎక్కడ ఏమంటాం ఒక నిమ్మలత్వం ఉంటది ఆ వాక్యం దొరికినాక ఎక్కడన్నీ సమాధానం ఉంటది ఎంతో కన్ఫ్యూజన్ ఎంత అలజడి ఏది కరెక్టు అనేప్పుడు ఆ వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంటది ప్రవ్వా నాకు ఆదరణ ఇచ్చే ప్రభు అంతా కన్ఫ్యూజన్ ఉంది ప్రభు అన్నప్పుడు ఆయన తప్పకుండా మాట్లాడతారు నాకు ఆదివారం చాలా బాధ ఉండే సమస్యలు ఇప్పుడు అందరికీ ఉంటాయి కదా సమస్యలు ప్రతి కుటుంబంలో సమస్యలు అంటే నాకైతే ఎక్కువ ఉంటాయి సమస్యలు ఎందుకంటే పెద్ద కుటుంబం కదా మాది అన్నదమూలం చాలా మంది మేము ఓ అందరు సమస్యలు నేను ప్రార్థన చేయాలా వేదనతో పొద్దున ప్రార్థన చేస్తామంటే ఒక బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన చేస్తున్నాను చాలా బాధ ఉండేది నాకు ఐదు గంటకి లేసిన ప్రతిరోజు అది లేచి ప్రార్థన చేస్తుంటే నాకు జకరెందుకు జకరే గ్రంథం చదువుతున్నాను ఇప్పుడు ఈ అంటే ఒక్కొక్క అధ్యాయం నేను ముగిస్తా సీరియల్ గా పోతా ఉంటా బైబుల్ చదవడం లాటరీ లాగా చదవడం బైబిల్ సీరియల్ గా పాత నిబంధన కాలపు పుస్తకం ఒక స్టార్ట్ అంటే సీరియల్ గా ఆది నుంచి తరతట్ల అన్ని అధ్యాయ అన్ని గ్రంథాలు చదువుకుంటా పోతాను ఇప్పుడు జక్రెర గ్రంథంకి వచ్చినాయి నేను అంటే ఆల్రెడీ మనం జక్ర గ్రంథం చేసేసిన రికార్డింగ్ అయిపోయింది కానీ మళ్ళా నేను చదువుతాను ఎందుకంటే అప్పుడు మాట్లాడిన విధానంగా ఆయన ఆల్రెడీ మాట్లాడేసండి ఇంక అయిపోయింది అనేది కాదు వాక్యం మళ్ళా మాట్లాడుతూనే ఉంటాడు మళ్ళీ మాట్లాడతాడు అందుకే మనం తిరిగి తిరిగి చదువుతా ఉంటాం అయితే జకర గ్రంథం నేను ధ్యానిస్తున్నాను ధ్యానిస్తా ఉంటే ప్రార్థన అక్కడ జకర దర్శనంలో చెప్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే యహోశ గురించి చెప్తున్నాడు అక్కడ ఆ మైలబట్టలు తీసేసి మంచి వస్త్రం లేమని చెప్తున్నాడు కదా యహోశో గురించి మాట్లాడుతున్నాడు యహోశివో అని నేను ఆశ్రయిస్తాను భయపడవద్దు ఆయనకు చెప్పమంటాడు నేనే కదా నీకు తోడే నను అంటున్నా ఎంత ఆదరణంగా ఉంటుంది ఆయన మాట్లాడే దేవుడు ఇంత సైంటిఫిక్ కాలంలో కూడా ఆయన మాట్లాడుతాడు ఇంతా ఆర్థికంగా టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్ గా ఉన్నాం కదా ఈ లోకము ఆయన ఇంకెక్కడా మాట్లాడతాడు లే అనుకోద్ద లోకం మారుతుందేమో ఆయన మారాడు ఆయన నిండా నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు మూడవ అధ్యాయంలో చూడండి కొన్ని విషయాలు మాట్లాడతాడు ఇది మనం ఎన్నో దీర్ఘంగా ధ్యానించినాం రికార్డింగ్స్ లో కాని మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం సమస్యలలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇప్పుడు ఆయన ఎన్నో ఉన్నాయి బైబుల్లో వాక్యాలు ఆదరణకరమైన వాక్యాలు ధైర్యం చెప్పే వాక్యాలు ఎన్నో ఉన్నాయి కానీ నేను సీరియల్ గా చదువుతున్నా జక్కనే గ్రంథం మళ్ళీ ఆ వాక్యంలోనే నాకు ఆయన జవాబు ఇవ్వాలి కదా మూడవ అధినకే జవాబు ఇవ్వాలా వీడు లాటరీ లాగా చదవాడు సామెతల గ్రంథము కీర్తల గ్రంథాలు చాలా దొరుకుతాయి ఆదరణకరమైన వాక్యాలు అవి చదువుతలేని కదా నేను సీరియల్ గా చదువుకుంటా పోతున్నా కాబట్టి మళ్ళీ ఆయన దేవుడు నేను ఒక క్రమ క్రమబద్దంగా అంటే ఒక ఆర్డర్ గా చదువుతున్నాను వీటిని వాక్యాలు మరి ఎట్లా అప్పుడు మూడవ అధ్యాయంలో ఆధార మాట్లాడుతున్నాడు చూడండి ఏమని మరియు యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివ నిలబడుటయో సాతాను ఫిర్యాదు అతని కుడి పార్శ్వన అతడు నాకు కనపరచను కాబట్టి ఇది తెలుసు సైతాన్ని ఎప్పుడు మన మీద నిలబోపుతా ఉంటాడు ఇక్కడ కూడా ఉంది యహోశివ మీద నిరం అంటే యహోశివ అంటే ఆయన యాజకుడు అక్కడ ఆ కాలంలో యాజకుడు ఉండే చర్చ పాస్టర్ లాగున్నాడు యహూషువ మీద కూడా వాడు నిరంగోప్తున్నాడు సైతాన్ ఏం చేస్తున్నాడు ఫిర్యాదు చేస్తున్నాడు ఫిర్యాదు అంటే కంప్లైంట్స్ మన కంప్లైంట్ చేస్తున్నాడు యహోషో కంప్లైంట్ చేస్తున్నాడు అయితే మనకు తెలుసు యహోశివ ఎవరనేది మనం జక్ర గ్రంథం గెలిచినప్పుడు గుర్తుందా నీకు నీకు గుర్తుందా మన జక్ర గ్రంథం గెలిచినప్పుడు చెప్పు అంతే కదా ఎవరి మీద నేరాలు మోపుతాడు వాడు గొప్ప జనం మీదే నేరాలు అంతే కదా యహుశివ గొప్ప జనానికి ప్రతినిధిలా ఉన్నాడు ఇక్కడ ఈ వాక్యం అయితే సైతానుడు ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వన అతడు నాకు కనుపరిచను దేవుడు జకరి అయితే దర్శనం చూపిస్తాడు ఏం దర్శనం చూపిస్తాడంటే దేవుని సన్నిధిలో సైతాను దేవుని రైట్ సైడ్ నిలబడిండు అంటే వాడు పోతా ఉంటాడు అన్నట్టే కదా దేవుడి దగ్గర పోతా ఉంటాడు అన్నట్టు కదా ప్రతిరోజు వాడు పోయి దేవుని దగ్గర ప్రతిరోజు లేక ఒక టైం ఉండొచ్చు మనకు తెలియదు యోగ గ్రంథంలో ఒకనొక దినం అని ఉంది అది ఏ దినమని తెలియదు అంటే ఎప్పుడొక రోజు పోతా ఉంటాడు వాడు అప్పుడప్పుడు పోతుంటాడు మనకు తెలియదు వాడిని కోప స్వరాల్లో పోతుండేమో తెలియదు నీ మీద ఎక్కువ కోపం ఉంటే వాడు పోతుండేమో తెలియదు నువ్వు వాడిని బాగా ఆశ్రయిస్తున్నావు వాడేమో మైలా పట్టలేసుకున్నాడు నువ్వు చూడు అంటే వాడి దేళ్ళ తప్పునది కానీ నువ్వు వాడిని ఆశ్రయిస్తున్నావు దేవుడు అందరిని ఆశ్రయిస్తాడని ఉందా లేదా అక్కడ తప్పు చేసిన కూడా ఆశ్రయిస్తున్నాడు తప్పు చేయని వాడిని కూడా ఆశ్రయిస్తున్నాడు తప్పు చేసిన వాడి మీద కనికణం ఉంటే తప్పు చేయని అంటే పరిశుద్ధంగా జీవించే మీద ఆయన అనుగ్రహం ఉంటది రెండింటికి తేడాదే తప్పు చేసే వాడి మీద కనికలం ఉంటది ఇంకా మార్తాడలే ఇంకా మార్తాడలేదు సరే ఇప్పుడు ఇస్తావాడిని సరే ఇప్పుడున్న వాడిని ఆశ్రయిస్తా ఇంకా మారతాడేమో అని ఆయన కనికణంతో ఆశ్రయిస్తుంటాడు అందుకే ఈ లోకంలో అన్ని అందరు అన్ని కూడా అందరూ అపరిమితంగా అభివృద్ధి పొందుతూ ఉంటారు ఈ లోకంలో ఆర్థికంగా గానీ ప్రతి విధంగా వాళ్ళన్ని లాభాలు పొందుతూ ఉంటారు అదే ఆయన మనం కులువడం ఎక్కువ పరిస్థితుల్లో కులుపడద్దు వాళ్ళ గురించి ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప ఆయన పక్షపాతి కాదు అందరిని ఆశ్రయించే గొప్ప విషయం మనం ఎప్పుడు నేర్చుకుంటాం కదా ద రెయిన్ షెల్ ఫాల్ ఆన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ వర్షము మంచి చెట్ల మీద పడుతుంది ముళ్ళ తొప్పాల మీద కూడా పడుతుంది రెండు చెట్లకి నీళ్లు ఇస్తున్నాడు దేవుడు అంత ప్రేమ గల దేవుడు అంత జాలిగల దేవుడు మరి రక్షింపబడని వాడికి ముళ్ళకి అంత నీళ్ళు ఇస్తుండే రక్షింపబడ్డ నీకు ఇంకా ఎంత ఇవ్వాలా ఇంకా సమృద్ధికి ఇవ్వాలా కదా అక్కడే తేడా ఉంది మనం అర్థం చేసుకుంటలేం కాబట్టి సైతాను ఫిర్యాదు అయి అతని కుడి పాశ్వంలో అతడు నాకు కనపరచను కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో వాడికి మనం అవకాశం ఇవ్వద్దు అన్న విషయం ఎన్ని సార్లు ప్రభు మంత్ మాట్లాడుతున్నాడు సైతానికి మనం అవకాశం ఇవ్వద్దు మన మీద నేర లోపరాయి నువ్వు ఇంత తప్పు చేసినా వాడు పట్టుకుంటాడు నీలో రహస్య పాపాలున్నా నువ్వు ఎవ చూస్తలే అని నువ్వేమైనా తప్పులు చేస్తున్నా అవన్నీ వాడు చూస్తా ఉంటాడు ఎందుకంటే వాడు ఆత్మ వాడు వాడు ఈ సంచారం చేస్తా ఉంటాడు భూమి అంతా సంచారం చేస్తూ ఉంటాడు అని యోగు కదా అటు ఇటు అటు ఇటు తిరుగుతానే ఉంటాడు వాడి పనే ఏం లేదు ఇంకా వాడికి ఈ భూమి మీద పని వాడు అటు ఇటు తిరుగుతానే ఉంటాడు అంటే అన్ని తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో అయితే యహోశివ గురించి వాడు ఫిర్యాదు చేస్తున్నాడు ఏమని ఫిర్యాదు చేస్తున్నాడు అక్కడ మనకు లేదు అట్లా ఏమని ఫిర్యాదు అని కానీ యహోశివ మీద వస్త్రాలు మటుకు మురికి వస్త్రాలు అనైతే ఉన్నాయి చూడండి ఆయన యాజకులు లాగానే ఉన్నాడు పలు యాజకునికి మురికి వస్త్రాలు ఎందుకుంటాయి చెప్పండి యువ సమాప్తిలో యాచకులు అట్లున్నరా లేదా మురికి వస్త్రాలు ఉన్నాయి కదా అనేసి నేను పలాని యాజకుల గురించి చెప్తలేను మన పని కానే ఎందుకంటే మనం ఎవరికి తీర్పులు చెప్తున్నాం ఎవరి మీద తీర్పు నేరాలు మొప్తున్నాం మనం ఎవరి నేరలు మొప్తలేం మనం అట్లా ఉండకుండా జాగ్రత్త అది మనకు కావలసిన బోధ మనకు కావాల్సిన జీవించే విధానం ఒకరిని తప్పు లెక్క పెట్ట ని నిను సరి చేసుకో ను వాటి మీద తప్పు లెక్క పెట్టే అంత గొప్పవాడివా కాబట్టి ఆయన ఆ రోజు ఆదివారం నాకు ఈ వాక్యం ద్వారా ఆదరణగా ఆదరణ అనుగ్రహిస్తున్నాడు ఏ రీతిగంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు యహో గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే గొప్ప జనం యహో ఈ లోకంలో ఉండే యాజకులకు సాదృష్టంగా ఎవరు యాజకులు అంటే పేతురాష్ట్ర పత్రిక మనం ఎన్నిసార్లు ధ్యానించినాం చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులను నడిపించిన వారి గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము యాచక సమూహముజుల వంశం రాజుల వంశము యాచక సమూహము ఒకసారి చూడండి వాక్యం మనం చదువుతారా చూడండి పేతు మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేదో రాష్ట్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిషేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం కాబట్టి గొప్ప జనం సమూహమే ఓ చెప్పాలంటే వాళ్ళంతా యాజకులాగనే ఏర్పరచుకోబడ్డారు కానీ వాళ్ళు చేసిన పని ఏంటి యాజకుల్ని యాజకత్వం చేస్తలేరు కదా అందుకు యాజకత్వం చేయక ఈ లోకాతీతంగా జీవించడం వలన వాళ్ళు మెలపట్టలేసుకున్నారని మనకు ప్రభు బయల్పరిచింది ఆ రోజులలో మనము జక్రం నేను ధ్యానిస్తున్న రోజులలో మనకి ఎన్ని పేర్లు పెట్టింది ఇక్కడ చూడండి దేవుడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి ఏమని అనుగ్రహించండి మనకి ఏర్పరచబడిన వంశము మనమే శారీరకమైన ఇస్పాయలు కాదు రక్షింపబడ్డం మనమే ఏర్పరచబడిన వంశమని రాజులైన యాచక సమూహమని దాని తర్వాత పరిశుధ జనము మనమే వాళ్ళు కాదు రక్షింపబడ్డం మనమే పరిశుద్ధ జనంగము శరీరంగా పుట్టిన ఇస్థల్పాశుధ జనంగం కాదని వాక్యం చెబుతుంది దేవుని సొత్తు అయిన ప్రజలునై మనమే ఆయన సొత్తు మనమే ఆయన సొత్తు దేవు స్వత్తైన ప్రజలం అనే అక్కడ చెప్పబడింది మొదటి పత్రికలో అంత తేటగా మన గురించి చెప్పుబడింది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు సైతాను ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాడు యహ మీద ఫిర్యాదు చేస్తున్నాడు యహో యాజకుడు ఆయనకి ప్రతినిధిలాగా ఉన్నాము మనం ఈ లోకంలో యాజకుల్లాగా కాబట్టి గొప్ప జనం అంతా యాజకుల్లాగా ఉన్నారన్న ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది సైతాను మన మీద నేరం నొపుతున్నాడు వీళ్ళంతా పిచ్చి పిచ్చేవాళ్లు వీళ్ళంతా పిచ్చి లోకాతీతంగా జీవిస్తున్నారు లోకాని ప్రేమిస్తున్నారు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారు వీళ్ళు చూడు వీళ్ళ మీద అన్ని ఏం వస్త్రాలున్నాయి వీళ్ళ శరీరాల మీద ఏ వస్త్రాలున్నాయి ఈ లోకాతీతమైన వస్త్రాలున్నాయి గానీ నువ్వు నువ్వు ఇచ్చిన వస్త్రాలు వాళ్ళ మీద లేవు కాబట్టి వాళ్ళు లాస్ వద్దు వాడు ఫిర్యాదు చేస్తాడు మన మీద ఎప్పుడైతే మనం పాపం చేస్తామో వాణి బిడలగా అయితం బిడలగా అయిపోతాం మనం వాణి గుణగణం వస్తుంది మనకప్పుడు దుష్టత్వంలో పడిపోతాం మనం అహము ఆడంబరమైన జీవితము ఈ లోకాతీతంగా జీవించడం అంత వాణిగుణగనం అన్నట్టు కాబట్టి ఒక్కేసారి మన వస్త్రాలన్నీ వాణి వస్త్రాలుగా తయారైపోతాయి సైతాన్ వస్తాలగా అందుకు దేవుడు చూడండి యహోషోకి కష్టముంది ఇక్కడ కష్టం ఉంది ఈ వాక్యంలో ఖచ్చితంగా కష్టం ఉంది కానీ ఆయన మన ప్రభుత్వ తన బిడ్డల్ని ఎట్లా కాపాడుతాడు అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది చూడండి సైతాను కొంతకాలం మనల్ని బట్టి పిడిస్తా ఉంటది ఎందుకు పీడిస్తుంది అన్న విషయం మనకు తెలుసు కొన్ని ఏమో మన విశ్వాసాన్ని బలపరచడానికి వరకు దేవుణ్ణి నడిపిస్తాడు సైతాన్ని మనం ఓపికబట్టాలా అన్నిట్లలో ఓపికబట్టాలా ఎంత కష్టమున్న ఓపికబట్టాలా చూడండి అంత సుఖం ఉంటే కూడా బాగుండదు జిందకి కదా అంత సుఖం ఉంటే తర్వాత రోగాలు కదా అందుకే సుఖాన్ని కష్టాన్ని లేక దుఃఖాన్ని అన్నిటిని బ్యాలెన్స్ గా సమపాలనలో మనం అనుభవిస్తేనే వాటి విలువలు తెలుస్తాయి కొంత కష్టం ఉంది అనుకో ఆ కష్టంలో కష్టం నుంచి బయటకు వచ్చినాక సుఖమనే దాని విలువ తెలుస్తుంది లేకుంటే ఫ్రీగా సుఖం వస్తే ఎవరికి విలువ ఉండదు ఆయన విధానం వాటిని నేర్పిస్తున్నాడు మనల్ని తర్బీదు చేస్తా ఉన్నాడు అన్న విషయం నేర్చుకోవాలి కాబట్టి అప్పుడు సైతాను యహోశివ మీద నేరాలు మోపుతున్నాడు మైలబట్టలు వేసుకున్న యహోశ నువ్వు ఎట్లా యాజంలాగా పెడతావు నాకు ఇచ్చే యోషో అని నాకు ఇచ్చాయి అనేసి అడుగుతున్నాడు అప్పుడు దేవుడు ఏమంటున్నా చూడండి కాలం ఇవి తప్పవు మనకి కొంతకాలము వాడిని పర్మిట్ చేస్తాడు మన జీవితంలో ఎందుకు పర్మిట్ చేస్తున్నాడు రెండు విషయాలు మీకు చూపిస్తున్నావు ఒకటి ఏంటంటే నీ పాపం జీవితాన్ని బట్టి నువ్వు బుద్ధి తెచ్చుకోవడం కొరకు నిన్ను పంపిస్తూ ఉంటాడు తర్వాత ఏంది సగం సత్యం సగం ఆ ఉన్నప్పుడు నిన్ను సంపూర్ణంగా సత్యంలోకి మార్చుకోవాలంటే కూడా అది పర్మిట్ చేస్తుంటాడు రెండవది ఏంటి నీ విశ్వాసాన్ని పరిపూర్ణ నిరం కొరకు పర్మిట్ చేస్తా ఉంటాడు ఆయన చేస్తాడు చెయ్యని ఆయన ఇష్టం కదా తన బిడ్డల్ని పరీక్షించకపోతే నువ్వు నిజంగా ప్రేమిస్తావో లేదా ఎక్కడ తెలుస్తావు కదా బ్రదర్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్ అంటే అప్పుడు నువ్వు అని తిట్టినావు అనుకో నువ్వు నిజంగా తిట్టినావు అప్పుడు నీకు నిజంగా తెలుస్తావా నిజంగా ప్రేమించా ఏం బ్రదర్ నన్ను తిడుతున్నావు నిన్ను పరీక్షించడానికి తిట్టినా అని నువ్వు నిజంగా నేను ప్రేమిస్తావు లేదా టెస్ట్ చేసిన బ్రదర్ అలా అట్లనే దేవుడు కూడా అంతే ఎందుకు టెస్టు చేస్తున్నాడు మనల్ని అంటే నీ నీ విశ్వాసం నిజమైన లేదా తెలుసుకోవాలా కదా అది కరెక్టా కదా అని తెలుసుకోవాలా పరిశీలించాల ఆయన టెస్టింగ్ కి మనల్ని పర్మిట్ చేస్తుంటాడు కాబట్టి అప్పుడు ఏం చేసింది దేవుడు చూడండి రెండవ వర్షంలో సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుసలేమును కోరుకొను కాబట్టి యహోషి వైపు ఎరుసలేములాగా మారిపోతున్నాడు అని అర్థం కాబట్టి సాతాను నిన్ను గద్దించును యహోవా నిన్ను గద్దించును ఎరుసలేమును కోరుకొను కాబట్టి ఎన్నాళ్ళు ప్రభావాలు విడిచిపెడతావు అని నువ్వు అనుకోవద్దు ఆయన ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాడు నువ్వే ఎరుసలేం కదా పరమ ఎరుసలు ఎరుసలం గురించి ప్రార్థించండి అని వాక్యం ఉంది కదా కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథంలో వాక్యం ఉంది కదా ఎరుసల గురించి ప్రార్థించండి కాబట్టి మనం ఎరుసల గురించి ప్రార్థించాలా బ్రదర్ అని వాక్యాలు చెప్తా ఉంటారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే అసలైన ఎరుసలేమో అది శారీరకమైనది ఈ లోకంలో ఉన్నది కాదు అది పరమ ఎరుసలేమో దేవుని సన్నిధి నుంచి దిగి వచ్చేది అది ఆ ఎరుసలేము గొప్ప జనానికి సంబంధించింది గొప్ప జనం గురించి మనం ప్రార్థించమంటున్నాడు వాళ్ళందరూ శ్రమల గుండబోయి మరణించబోతున్నది అది ఎవరికి బయలుపరచబడింది నీకు నాకు బయలుపరచబడింది కాబట్టి ఎవరికి అర్థం కాదా వాక్యం మనం అందుకే వాళ్ళకి ప్రేమతోని ఆ వాళ్ళు ప్రశ్నించాలంటే జాగ్రత్తగా ఏ ఎరుసలే గురించి అక్కడ అంటున్నాను గురించి ప్రార్థించమని చెప్పి కరెక్టే నువ్వు చెప్పిన వాక్యం కరెక్టే నేను చూసిన వాక్యం కూడా కరెక్టే కానీ ఏ ఎరుసలే గురించి ప్రార్థించమంటున్నాడు అది మనం అర్థం తీసుకోలే కదా గల్తులు రాసిన పత్రికల్లో రెండు ఎరసలేముల గురించి ఉంది కదా పైన ఒక ఎరుసలేముందనంటే కింద ఒక ఎరుసలేముందని కదా నువ్వు ఏ ఎరుసల గురించి ప్రార్థిస్తున్నావు కింద ఉన్న ఎరుసల గురించి ప్రార్థిస్తున్నావా పైన ఉన్న గురించి ప్రార్థిస్తున్నావా అప్పుడు మెల్లగా కరెక్టే కదా ఈ ప్రధాన చెప్తుంది రెండు ఎరసలేములు ఉన్నాయి మళ్ళీ నేను ప్రార్థించేస్తుంది ఏ ఎరుసలేం గురించి అప్పుడు నువ్వు చూపించాలి కదా క్రింద ఉన్న ఎరుసలేము ప్రకృతి సహజమైంది పైన ఎరుసలేము పరమ ఎరుసలేము దేవుని బిడలకు సంబంధించింది కాబట్టి నువ్వు ప్రార్థించాల్సింది దేవుని బిడల గురించి వాళ్ళందరూ శ్రమల పాలు కాబోతున్నారు హత సాక్షులు కాబోతున్నారు కాబట్టి అసలైన ఎరుశులెం అది కదా కాబట్టి పైన ఎరుశులం గురించి మనం ప్రార్థించాలా అంటే నువ్వు రక్షింపబడ్డ వాడవని నీ గురించి గొప్ప జనం గురించి ప్రార్థించమంటుంది ఈ వాక్యం అని నువ్వు వాళ్ళని హెచ్చరించి సరిచేయాలి అప్పుడు వాణి ప్రార్థనా విధానంలో మార్పు వస్తా లేకుంటే వాడు ప్రకృతి సహజంగా ఉన్న ఆ ఎరుసలం గురించి ప్రార్థిస్తాడు ఎందుకంటే ఆ ఎరుసెల నువ్వు ప్రార్థిస్తే దేవుడిని నా ఆచరిస్తాననుకుంటాడు కానీ అసలే ఎరుసలం నువ్వు ప్రార్థి తెలియక ప్రార్థిస్తే నువ్వు చేసిన ప్రార్థన విఫలమైపోతుంది దానికి బ్లెస్సింగ్స్ రావు కాబట్టి అక్కడ ఈ రోజు చాలా భయంకరంగా ఒకరోజు మీకు చూపించాను కదా ఎరుసలం ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ ఉన్నంత హోమోసెక్చువాలిటీ ఎక్కడ కనిపించదు ప్రపంచంలో అక్కడ కూడా దగ్గర దగ్గర ఐదారు లక్షల మంది క్రైస్తాలు ఉన్నారు అంటే యూదా గోత్రంలో పుట్టి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా కానీ బొప్ప జనం ప్రభుని ధృనీకరించిన వాళ్లే ఉన్నారు అక్కడ ఈ రోజు కూడా ప్రభుని ధృవీకరిస్తారు చెడ్డ మాటలు మాట్లాడతారు మన ప్రభు గురించి అవన్నీ మనం ధ్యానించిన అవసరం లేదు ఇప్పుడు అవసరం లేదు మనకి వాటిని గురించి ధ్యానించేముంద వాళ్ళు మొదటి నుంచి ప్రభుని ధృనీకరించిన వాళ్ళే కదా అతని బంధన కాలం నుంచి కూడా తండ్రిని తృణీకరించిన వాళ్లే వాళ్ళు తన కుమారుణ్ణి అనుగలిస్తే కుమారుణ్ణి కూడా వాళ్ళు చంపెండ్రు ప్రవర్తలను చంపారు అప్పుడు చూడండి ఏమంటున్నారు సాతను యహోవా నిన్ను గద్దించును ఎరుసలేంను కోరుకును యహోవా నిన్ను గద్దించును అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వాళ్ళే ఉన్నాడు గదా అని యహోవాత అనెను కాబట్టి యహోశివా ఎక్కడికెళ్లి బయటకు అగ్నిలో నుండి కొరివి తీసినట్లు కురివి అంటే చెప్పండి కొరివి కొరివి కొరివి అంటే బ్రదర్ నిప్పురావా లాగుంటది కొరివి అంటే అగ్నిలోకి వెళ్లి నిప్పు రావా వస్తుండు యహోశువ అంటే శమల పోయి కాల్చిబడి వస్తున్నాడు దెబ్బలు తినే వస్తున్నాడు అని అర్థం ఆ మంటలు వస్తాయి అగ్నిలోకి వెళ్లి మంటలు వస్తాయి కదా కొడుతు బొగ్గులు రావాలంటారు వాటిని బొగ్గు రవాలంటారు అట్లా బయటకు అంటే నువ్వు ఏం నేరాలు ఆయన పాపాలు పాపాలు పొందుకొని శమల గుండా బయటకు ఎందుకు నువ్వు నేరాలు మోపుతున్నావు ఆయన మీద అని సైతన్యాన్ని గర్దిస్తున్నాడు దేవుడు ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా తీసుకున్న ఎన్ని సమాచారాలు గానీ ఆ సత్యాన్ని మనకి రిలీజ్ ఉండదు ఎందుకంటే మనం దాన్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నాం అది మనకి బయలుపరచేసి దేవుడు ఆల్రెడీ ఎవ్వరికి బయలుపరచినది నీకెందుకు బయలుపరచిండు నువ్వు ఎట్టి పర్సలో ఇంకా మోసపోలేవు అన్న జ్ఞాపకం చేస్తుండే మనం అది కాదు నుంచి ఎవరి వల్ల మన వీలేదు కాబట్టి చూడండి ఇప్పుడు యహోశివ మరిన వస్త్రములు ధరించిన దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతనికి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అని సెలవిచ్చను అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించేది యహో దూత దగ్గర నిలుచుండేను ఇప్పుడు చూడండి ఆయన గొప్ప జనాన్ని సంపూర్ణంగా మార్చుకుంటాడు యుగ సమాప్తికి వచ్చినాక తర్వాత ఏం చెప్తాడు చూడండి ఏడవ వర్షంలో అప్పుడు యహోవదత యహోశివాకు ఇలాగూ ఆగేచ్చాను అంటే ఈ యహోవదూత ఎవరు మన ప్రవ్వే ఇది మనం ధ్యానించిన ఆ రికార్డింగ్స్ లో ఉంటది మీరు మర్చిపోయింటారేమో మన ప్రవ్వే యహోశవతో మాట్లాడుతాడు మన ప్రభు తప్ప ఎవరు గొప్ప జనాన్ని ఆ విషయం మనకి ఏడవ అర్థమైంది సైనికులు కతిపతి యహోవా సెలబిస్తున్నది ఏమనగా మార్గములలో ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అర్థమవుతుంది నీకు తండ్రి గురించి చెప్తూ మళ్ళా ప్రవ అంటు సైన్యంలోకి అతిపెత్తి యోహో అని చెప్పి నా మార్గంలో అన్నప్పుడు తండ్రి మార్గం అట్టమా అది ప్రకృతి సహజంగా ఉన్నవానికి తండ్రి మార్గం లాగానే కనిపిస్తూ ఉంటది అది హా ఇప్పుడు నీకెట్లా అర్థం అవుతుంది నా మార్గంలలో నడుచు నేను నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకోని నాయలా నీవు నా మందిరం మీద అధికారి నా ఆవరంలను కాపాడు వాడవగుదువు మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిల్చు భాగ్యము నీకిత్తును అది అసలైన ఆదరణ ఎందుకు చింతిస్తున్నారు మీరు ఈ లోకంలో ఎంతో శ్రమలుంటే అందరికొంటే అన్ని ఉంటాయి ఎందుకు చింతిస్తున్నారు నేను నీ తీసేస్తున్నావు మలినమైన వస్త్రాలు ఎందుకంటే నువ్వు శ్రమల గుండా వచ్చినావు అగ్నిలో కొరివి వలే నువ్వు బయటకు వచ్చిన వాడవు కాబట్టి సైతాన ఇంకేం నేరాలు మోపుతున్నావు ఇంకేం నేరాలు మోపుతావు మోపింది చాలు ఆయన పాపాలు ఒప్పుకున్నాడు అగ్నికే శ్రమల గుండా వచ్చినాడు ఆయన వస్త్రాలు ఇప్పుడు తీసేసేయండి పాపాలు ఒప్పుకున్నాడు కదా తీసేయండి నా వస్త్రాలు వేయండి అని ఆజ్ఞాయిస్తున్నాడు దూత అనే మన ప్రభుకి సాదృశ్యం దూత కాబట్టి ఆ ఆదరణ మనకు వస్తుంది ఏమైపోతుందో చూడండి దుష్టుడు ఊరికే సునాయాసంగానే మన విశ్వాసాన్ని కొట్టేస్తా ఉంటాడు చాలా సునాయసంగా కొట్టేస్తా ఉంటాడు అందుకు మనకి వాక్యం అందుకే వాక్యం వింటుంటే విశ్వాసం వస్తూ ఉంటది చదువుతుంటే విశ్వాసం వస్తూ ఉంటది వాడి పని విశ్వాసాన్ని కొడుతూ ఉంటాడు మన పని విశ్వాసాన్ని బలపరచుకుంటూ ఉండాల బలపడి బలపడి బలపడి వాడు ఎంత కొట్టినా అవి ఏం పనిచేయమన్నట్టు వాడి బాణాలు మనం పనిచేయవు అటువంటి దిశకి మనం ఎదుగుతున్నాం ఇప్పుడు ఈ టైంలో వాడు ఇంకా విజృంభించి పనిచేస్తుండే ఎందుకంటే మన ద్వారా ఎంతో సత్యంలోకి వస్తారు ప్రజ మన సేవదారు వరంగల్ పోతే చెప్తున్నారు నాకు ఒకరోజు సాయంత్రం పూట అంటే వాళ్ళు రికార్డింగ్స్ పెట్టుకుంటారు అంట స్పీకర్స్ పెట్టుకుని ఇంట్లో అందరు కూర్చుంటారు అంట ఆ వారం వాక్యం పెట్టుకొని అందరు వింటుంటారు అంట అంటే ఒక బ్రదర్ దాన్ని డౌన్లోడ్ చేసి పెన్ ఆ మ్యూజిక్ సిస్టమ్ పెడితే అందరు అన్నం తినక ముందు కూర్చొని ఆ వాక్యం వినేసి అప్పుడు అన్నం తింటున్నారట మంచిగా అనిపిస్తాయి కదా వినడానికి అంటే ఈ వాక్యము ఎవరి కొరకు అనుకరించబడింది నీకు నా కొరకే కాదు కాదు కదా అందరి కోరుకు కలిగించబడింది అందరు వినాలా అందరు సత్యంలోకి రావాలా అయితే ఒకటే విధానం కఠినంతో మార్చుకోవాలనేసి నీ సొంత సిద్దాంతాలని రుద్దేది కాదు నిన్న చేసిన నిన్నొక్క కేసు మేము చూసినాం అట్లాంటి కేసు వాళ్ళు కఠినంగా ద్వేషంతో వాళ్ళ బోధని రుదనానికి ప్రయత్నిస్తారు కానీ మనం మన బోధనని మనం ప్రయత్నిస్తలేం మన ప్రభు బోధని మన తండ్రి బోధని మనం ప్రయత్నిస్తున్నాం కదా ప్రభు అయినా తండ్రి అయినా ఒకరే కదా తండ్రి కుమారులు ఒకరే కదా తండ్రిని చూపించిన వాడు అంటే తండ్రి ఆత్మ అనే శరీరం కనిపించదు మనకి ఎక్కడ కూడా కాబట్టి ఆత్మదేవుని మనకి పరిచయం చేసిన వాడు మన ప్రభు అంటే ఆ ఆత్మ దేవుణ్ణి కలిగిన ఆ మన తండ్రి మన మన ప్రభు కాబట్టి ఏ ప్రభు తండ్రి అన్న విషయాన్ని మనకి అక్కడ ఎన్ని నిమిషాలు ఆత్మను దేవుడు తండ్రి మనకు అనుగ్రహించిన దళితుల అంటే ఆత్మ సెపరేట్ కాదు కుమారుడు సెపరేట్ కాదు తండ్రి సెపరేట్ కాదు వీళ్ళంతా ఒకటే ఎందుకన్న విషయాలు మనకు ఎన్నిసార్లు చూపిస్తున్నాడు దేవుడు మనకు మొదటిదిగా ఏంటంటే పాత నిబంధన కాలంలో తండ్రిలాగా పిల్లలని నడిపించింది కాబట్టి తండ్రి గుణగణాన్ని చూపించారు మనకి మనమంతా పాపంలో చచ్చిన వారం కాబట్టి మన తనంతట తానే ఒక సూచన రూపకంగా కన్యా మరియ గర్భంలో ధరించి శిశువులాగా మన పుట్టి లోక పాపం దేవుని గొర్రెల లాగా మన కొరకు భరించి మరణించినాడు కాబట్టి దేవుని కుమారుడు కుమారు లాగా మనకు ఇప్పుడు మటుకు మన మధ్యలో ఆత్మరూపకంగానే ఉన్నాడు కాబట్టి తండ్రి కుమారా పరశుధాత్మ అన్ని ఒకటే అవి గానే కాదు అయితే ఇంగ్లీష్ లో ట్రినిటీ అంటారు ట్రినిటీ అంటే మూడు ఒకటే అనే త్రిత్వం అంటే త్రి అంటే మూడు త్రిత్వం త్వం అంటే ఒకటి మూడు ఒకటే అనేది అది సరే ఆ పదం ఎక్కడుందంటే అలాంటి పదాలు ఎన్ని లేవు అట్లాంటి వాళ్ళు ధ్యానించే పదాలు ఎన్నో లేవు బైబుల్లో ఆ ఒకటే పదం అని కాదు ఉదాహరణకి రాప్చర్ అనే పదం ఉందా యత సంఘం గురించి చెప్తారు వాళ్ళు వాళ్ళు ఎట్లా నమ్ముతున్నారు నిన్నీ వేసుకుంటే బయసైపోయాడు కదా సరే మనం బయస్ వేసుకుని రాలేదు కదా నేను నిన్న హలలి కావాలండి వర్షం చేస్తాను పౌలిసీల హిని పాడవాడ అనొద్దు అంటే హలలుయ అది అది హెబ్రి పదం కరెక్టే హెబ్రి పదం హలలుయ అంటే ప్రైజ్లాడ్ అని అర్థం అంటే ప్రభుకే స్థుతి కలుగునుగాక అని అర్థం హలలుయ అంటే మళ్ళీ ప్రభుకి స్థుతి కలగద్దు అని ఎందుకంటున్నావు మనం స్థుతించాలి కదా మళ్ళీ స్థుతించని ఎందుకంటున్నావు హలలుయనే పదం వాడద్దు అని ఎందుకంటున్నావు అంటే ఆయనకి స్థుతి రావద్దనట్టే కదా మళ్ళీ ఎవరికి రావాలి స్థుతి మోస్తాం మోసపుచ్చు ఆత్మలు ఏ రూపకం వస్తే అందుకే మనం ఆ వాక్యమే చూస్తున్నాం ఇంతవరకు గదా కండి మొదసారి లూకాసు వార్తలో ఈ కాలము అంత భయంకరమైన మోసపు కాలం కాబట్టి ఎనిమిదవ ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఆయన మీరు మోసపోకుండా చూసుకున్నది అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను కాలం సమీపించిన చెప్పుదురు కాబట్టి కాలము సమీపించిందంటే అందరు నమ్ముతారు నేనే ఆయనను అంటే కూడా నమ్మిస్తారు అప్పుడు కాబట్టి ప్రతి దశలో ప్రతి స్థలంలో ఏసులో చూపిస్తారు ప్రతి చర్చిలో ఏసుకోవడం చూపిస్తారు కానీ ఆయన ప్రతి చర్చిలో ఉన్నాడు ఆయన చర్చి బయట ఉన్నాడు అనేసి మనం ఎన్నిసార్లు చూసినాం ఆయన తలుపు కొడుతున్నాడు బయట ఉండి మొదటి కూడా చర్చిలో ఎందుకు లేడు చర్చిలో ఆయన ఉండాలంటే ఆయన మాటలు గై కొనాలా ఆయన మాటలకి విధేత చూపించాలా ఈరోజు ఎవడి మార్గాన వాడు వెళ్లిపోయి ఎవడి తత్వాలు ఎవడి బోధలు వాడు తయారు చేసుకుంటే ఆయన ఎందుకు ఉండాలా వేరే ఒక యేసుని వెంబడిస్తుంటా అనేసి పౌలు కొరింతల్ రాష్ట్ర పత్రికలు చూపిస్తారు కదా మనకి మీరు వేరే ఒక యేసుని వెంబడిస్తున్నారు మీరు వేరే ఒక ఆత్మను పొందుకుంటున్నారు మీరు వేరే ఒక సువార్తని ప్రకటిస్తున్నారు అన్నాడు స్వీకరించినారు ప్రకటిస్తున్నారు అన్నాడు కాబట్టి మూడు విధానాలు వేరే ఒక యేసు వేరే ఒక ఆత్మ వేరే ఒక బోధ వేరే ఒక సువార్త చూడడానికి సువార్తనే కాని అది వేరేది అంటే అది అసలైన వార్త కాదు అంటే మంచి వార్త కాదు కానీ కవర్ కోటింగ్ దానికి మంచి వార్తని కోటింగ్ ఇస్తారు గానీ అది నిజమైన వార్త కాదు అన్న విషయం అక్కడ చూపించిండు పౌలు మనకి వాళ్ళు ఎప్పటికీ అది అర్ధం చేసుకోలేరు ఈ లోకస్తులు కాబట్టి ఆయనను మీరు మోసపకుడి అని చెప్తున్నాడు నేనే ఆయనని కాలము సమీపించిన చెప్పుతురు మీరు వారి వెంబడి పోకుడి మీరు యుద్దములను గూర్చియు కలహములను గూర్చియు వినప్పుడు జడియకుడి అంటే మనం భయపడద్దు ఎప్పుడు కూడా ఇవి మొదట జరగవలసినవి గానీ అంతము వెంటనే రాదు అని చెప్పాను కాబట్టి ఇది మోసానికి సంబంధించిన పోదా యుగ సమాప్తిలో అంత భయంకరమైన మోసం ఉంటుందన్న విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తుంటే సరే వాళ్ళు ఎట్ల మోసగిస్తారో వాఖ్య నేను చూపించేసి ముగిస్తాను తీర్తుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇంగ్లీష్ లో టైట మూడవ అధ్యాయముధ్యాయము మూడవ వచ్చనం ఎందుకనగా మనము కూడా మునుపు అవిదేలమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుశత్వమందును అసూయందును కాలము గడుపుచ్చు అసహ్యులమై ఒక నేను ఒకడు ద్వేషించుచూ ఉంటే మీ కదా ఇప్పుడు నడుస్తుంది అట్లనే మునిగిపోయింది ఇప్పుడు కూడా అట్లా నడుస్తుంది అట్లనే నడుస్తుంది గాని మన రక్షకుడైనా మీలో మీరు చదువుకుంటున్నారా ఇప్పుడు చదవండి నాలుగో వర్షంలో గానీ మన దయా దయా ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు అనుసరించి చేసిన క్రియల మూలముగా చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను ద్వారను మనలను రక్షించను మీరు చదివింది కదా ఇప్పుడు నేను జాగ్రత్తగా వినండి మీరు ఆల్రెడీ చదివేసిండ్రు మీరు ఆల్రెడీ ఒకటి మిస్ అయిపోయారు మీరు చదివారు గానీ కేర్ఫుల్ గా చదవలే అక్కడే ఉంది దేవుని యొక్క ఆత్మ నడిపింపు అంటే మీకు దేవుని ఆత్మ లేదని నేను చెప్తలేని అర్థమవుతుందా సిరేం మిస్ అయినారో ఇప్పుడు చూడండి ఆ నాలుగవ మన రక్షకుడైనా దేవుని యొక్క అంటే మన రక్షకుడు ఎవరు తర్వాత ఏముంది మన రక్షకుడే దేవుడని ఉంది అది తేటగా హ ఉందా లేదా మన రక్షకుడు దేవుడనుంది ఏసు ప్రవ్వే దేవుడు అని ఎంత తేటగుంటే మనుషులు తృణీకరిస్తారు యుగ సమాప్తిలో కదా బ్రదర్ మన రక్షకుడైనా దేవుడు ఏసు ప్రవ్వే దేవుడు ఎంత తేటగుంది నువ్వు పోయి మళ్ళా వాళ్ళకి చూపించి బయసు పెట్టుకుంటారే అతగాదు వాళ్ళు నీ ఆత్మని ఎక్కడా గుంజుకపోతారని మా వేదన అంతకంటే ఏం లేదు అర్థమవుతుందా బ్రద అంటే ఇప్పుడన్నా మనం గ్రహించాలి నాకు కూడా మీకనే కాదు వాక్యం నాకు కూడా నీళ్లు నీళ్లు తాగే వాళ్ళకి ఎంత ఆదరణకరంగా ఈ వాక్యము నీళ్లు పోసేవానికి కూడా ఆదరకరంగా ఉంటుంది అంటే నేను నీళ్ళు పోసిన మీరు రావుతున్నారు మీకు ఎంత మంచిగా అనిపిస్తుంది నాకు కూడా ఆదరణకరంగా ఉంటుంది వాక్యం ఉంది నీళ్లు పోసేవానికే కాదు నీళ్లు తాగేవానికే కాదు నీళ్లు పోసేవానికి కూడా ఆదరణకరంగా ఉండాలి వాక్యం కాబట్టి మన రక్షకుడైన దేవుడు ఏ స్ప్రవ్వే దేవుడు ఎంత తేటగా ఉంది ఆయన గాని మనుషులు ధృనీకరిస్తారు మన రక్షకుడయినా దేవుని యొక్క దయ కాబట్టి యేసు దేవుడు ఆయనే రక్షకుడు ఆయననే మనకి దయ చూపించేవాడు మానవుల ఆయనకు ప్రేమ మనుషులంటే ఎంత ప్రేమ అని అక్కడ చూపిస్తుండ మనము నీతిని అనుసరించి మనసు నేను చూడండి మన రక్షకుడైన దేవుని యొక్క దయయు చాలా మంది ఎక్కడ పౌరు ఎక్కడ చెప్పింది బ్రదర్ యేసువ్ని దేవుడు అని ఇది పౌల్ రాష్ట్ర పాత్రికని తీర్తు రాసిండు తీతు అనే వ్యక్తికి లెటర్ రాసిండి పౌలు తీతు సేవకుడే ఆయన ఆయన తయారు చేసుకుండు సేవకుణ్ణి ఆయన లెటర్ రాస్తున్నాడు అంటే పౌలుకి యేసు దేవుడని తెలిసా చెప్పండి ఈ వాక్యం ఒక సాక్ష్యం ఇది కాదు ఇంక వాక్యాలు నేను అంత డీటెయిల్ గా మీకు చూపించాను ఇది నేను చూపిస్తుంది గానే కాదు నాకు ప్రవే చూపిస్తుండు మనందరికి మన ప్రవే చూపిస్తుండే ఎందుకంటే గొడపిల్లారా చిన్న పిల్లలారా మీరు మోసపోకూడి అని యోహాను పాత్రికలు చెప్తాడు పిల్లలారా మోసపోకూడి అంటాడు ఎందుకంటే మనం మోసపోయినామంటే మన ప్రయాసం అంతా వ్యర్థం ఇన్ని సంవత్సరాలు కష్టపడింది ఎట్టి మనం అనుమానించొద్దు ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే వాక్యాన్ని అనుభవిస్తామో అనుమానిస్తామో దుష్టాత్మ వచ్చి కూర్చుంటది మనలో అంతే వానికి అవకాశం ఇచ్చినమంటే ఒక్కసారి వాడు మొత్తం మింగేస్తారు మనల్ని ఎట్టి ఫస్ట్ లో అందుకే మనకి ఆ వాక్యం చూపిచ్చిండి జకర గ్రంథం మూడవ అధ్యాయంలో యోహశోహ విషయంలో వాడేమో నెలలు మోపుతున్నాడు మన మీద నివారాత్ మనం అవకాశం ఇవ్వద్దు వాడికి నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసి ప్రభువాన్ అతను మాట్లాడినైనా అంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు అదే నీ విశ్వాసం ఆయన జీవం గల దేవుడు ఖచ్చితంగా మాట్లాడాల ఇప్పుడు నేను చదువుతా మళ్ళీ చూడండి మన రక్షకుని రక్షకుడయినా దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన పునర్జన్మ అంటే కొత్త జన్మను అర్థం పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయుట ద్వారాను మనను రక్షించెను మనము ఆయన కృప వలన నీతి మంత్రలమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల ఆ పరిశుధాత్మను మన రక్షకుడైన యేసు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించెను ఈ మాట నమ్మదగినది గనుక దేవుని అందు విశ్వాసముచ్చిన వారు నీతి క్రియలను శ్రద్ధగా సత్క్రియలను శ్రద్దగా చేయట ఎందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవల్ని నేను కోరుచున్నాను నేను ఇక్కడికే వాక్యం ముగిస్తాను ఇంకా మనకున్న డౌట్స్ క్లారిఫై చేయడానికి వరకు ఆయన ప్రతి క్షణము ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వీడు వస్తాడా ఎప్పుడు వచ్చి మోకాలుంటాడా ఎప్పుడు నాతో మాట్లాడతాడా నేను వీనికి ఆ విషయం చెప్పాలా ఆయన విధానం అది కాని ఈ వాడికి ఏ దోస్త అది కొట్టేసిపోతుంటాడు వెళ్ళిపోతుంటాడు అన్నం తింటాడు పండుకుంటాడు మళ్ళా తెల్లవాళ్ళు లేస్తాడు రొబోటిక్ క్రిస్టియానిటీ అంటాం దాని మనం నేను ఒక కొత్త పదం పెడుతున్నా ఈ రోజు రొబోటిక్ క్రిస్టియానిటీ రోబోట్ ఎట్లుంటే రోబోట్స్ మీకు అది ప్రోగ్రామ్ అన్నట్టు దానికి పొద్దున్న లేయాలా చెయ్యాలా సాయంత్రం చేయాలా చేయాలి అది రోబోట్ అన్నట్టు ఆ క్రిస్టియానిటీ ఈ రోజు అక్కడ తయారైపోయింది అంత ప్రోగ్రామ్ షెడ్యూల్స్ పండగలు నియామక దినంలు సబ్బాతులు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నట్టు కదా వాటి గురించి కొలసి రాష్ట్ర పత్రిక చూస్తాం ఇవి రాబో వాటి చాయనే గానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది మీరు ప్రోగ్రామ్స్ ని వెంబడిస్తున్నారు గానీ అసలైన దాని మర్చిపోయినారు మీరు అసలైంది ఏంది మన ప్రవ్వే సత్యము మన ప్రవ్వే ఆయన వెంబడించాల్సింది పోయి మీరు ప్రోగ్రామ్స్ ని వెంబడిస్తున్నారు అది రొబోటిక్ క్రిస్టియానిటీ అంటే రోబోట్ కి ప్రోగ్రామింగ్ చేస్తాం అది డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తుంది పాట పాడమంటే పాట పాడుతుంది మోకాలు ఉండమంటే మోకాలుంటది చేతులు ఎత్తామంటే చేతులు ఎత్తంటది అది రోబోటిక్ అన్నట్ అట్లే కాదు మీరు తెలిందని ప్రార్థిస్తారమ్మా అంటాడు కదా ఎవరితో అన్నాడు సమర స్త్రీతనంటాడు కాబట్టి రొబోట్స్ లాగానే అంత ప్రోగ్రామ్స్ అయిపోతున్నాయి కానీ నిజ స్వరూపమైన మన ప్రభుని వెంబడించాల్సింది పోయి ప్రోగ్రామ్స్ ని వెంబడిస్తున్నాం ఈ రోజు జరుగుతుంది ప్రపంచం ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్స్ తయారు చేసుకుంటున్నాడు ప్రతి వ్యవస్థలో ప్రోగ్రామ్స్ తయారు చేసుకుంటున్నాడు ఆ ప్రోగ్రామ్స్ తగ్గినట్లు వాళ్ళు పోతా ఉన్నారు దీని మనం రోబోటిక్స్ అనేట్ అంటాం కాబట్టి మనం రోబోట్స్ లాగా ఉండద్దు ఎందుకంటే రోబోట్స్ లో జీవం ఎక్కడుంది అది బొమ్మ అది మెషిన్ అది దాంట్లో జీవం లేదు మనం జీవం గలవారం ఒకప్పుడు మరణించినాము ఇప్పుడు ఆయన జీవాన్ని పొందుకున్నాం మనం కాబట్టి మనం రోబోట్స్ లాగా ఉండడానికి వీల్లేదు మనం ప్రభుని వెంబడిస్తాము ఎవడు ఎక్కడ బోని ఎవడెక్కడన్నా బోని మనం మటుకు ప్రభునే వెంబడిస్తాం అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే మేము ఎక్కడ విడిచి వెళ్లి పెట్టాం ప్రభా సమస్తం నీవే కాబట్టి నిన్నే వెంబడిస్తాం ప్రభావ అన్న ఆసక్తితో మనం మన జీవితాన్ని కొనసాగించుకోవాలా నీ మనసుని పరిపాలన విధాలు ఆయన మీద కేంద్రీకరించుకుని ఆయనే విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు కాబట్టి ఆయన చూస్తూ మన గురి ఎద్దకు మన పరుగు పందాన్ని ఈ లోకంలో అటువంటి ఆశనాన్ని ప్రభు మనకు అనుకరించడానికి ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదా నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ కి రమ్మంటే నేను రోబోట్ ని కాదు అని చెప్పాలా అర్థమవుతుందా ప్రభు నడిపిస్తు నడిపిస్తే పోతాము మీ చిత్తానుసారం నడిపించు ప్రవ్వా నేను ఏం చేయాలా ఈ నా స్థలంలో నువ్వు ఏం చేస్తావు ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం ప్రతి నేను ప్రార్థన చేస్తున్నా నేను నేను ప్రార్థన చేసిన నేను వాళ్ళు మాట్లాడుతున్న అంతవరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభావ వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలా ఇది నీ ఆత్మనా నన్ను నాకు అవకాశం ఈ ప్రభావిని ఎట్లా వీళ్ళని ఎట్ల వీళ్ళని ని ప్రభావ నీ చిత్రాన్ని అనుగ్రహించవ్వ వాళ్ళు డైరెక్ట్ కొడతానన్నారు ఎట్లా కొడుతున్నారు తెలుసా నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసిన నీ ఆరాధన వేస్ట్ అయిపోయింది అని కొట్టిన అంతగా గుంజలికి చూస్తారన్న అర్థమవుతుంది నీకు అంటే రెండు వేల నుంచి నమ్ముకున్న భక్తులు వేస్ట్ అయిపోయినట్లయినా అంతా భయంకరంగా ఉంటుంది అంత డేంజరస్ ఉంటాయి కానీ ఆయన కృప మనలో ఉంది ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము కించపరచబడను ఆల్రెడీ మనం చనిపోయిన వాళ్ళం నువ్వు ఎంత రచ్చగొట్టినా ఎంత కూర్చున్నా ఏం కాదు మనం అట్లా తీర్మానించుకోవాలి ఆయన కొరకు కదా ఆయన కొరికే మనం జీవిస్తాం ఆయన మహిమ పరిస్తాం అటువంటి కృప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాలా ప్రార్థిస్తాం మీరు కూడా ప్రార్థించండి దేవుడు మనకు మంచి స్థలం అందరికి అనుగుణంగా ఆ స్థలం ఉండాలా ఆ ఆరు సంవత్సరాలు ప్రభు ఒక స్థలం ఇచ్చండి మనకి దానికి ముందు ఇంకొక స్థలం ఇచ్చిండు ప్రతి స్థలంలో ఆయననే నడిపించండి ఆయన ఎక్కడ నడిపిస్తే అక్కడ పోతాం ఎందుకంటే కొంతమంది వేరే ఆత్మలు కూడా అక్కడికి రావాలా కాబట్టి ఆయన అందుకొరికే అట్లాంటి అవకాశాలు ఇస్తూ మనకి మనం ఏదో ఒక స్థలానికి అటాచ్మెంట్ పెట్టుకోవద్దు ఎందుకంటే నేను ఎప్పుడు అటాచ్మెంట్ పెట్టుకోలేదు ఒక చర్చి కాదు నేను చర్చిలు విడిచిపెట్టి వచ్చిన ఎందుకంటే నేను దేనికి అంటుకుని ఉండేవాడిని కాదు ఎందుకు ఉండద్దు ఆయన లేనప్పుడు నువ్వు ఎట్లుంటావు రవ్వే అంటుకోలేదు దేనికి ఆయన అన్నింటినీ విడిచిపెట్టి వెళ్లిపోయినవాడు కాబట్టి మనం కూడా దేనితోనే అంటుకోవద్దు ఎందుకంటే మనం సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా అది ఆగ్ఞ లేదు నేను గూడు కట్టుకుని ఒకటే స్థలంలా ఉంటా అంటే నువ్వు గొంగలి పురుగు లాగానే ఉండిపోతావు లైఫ్ లాంగ్ గూడు కట్టుకుంటే నువ్వు బటర్ఫ్లై లాగా గొంగలి పురుగు బటర్ఫ్లై లాగా తయారు కావాలా ఆ గూడుని పగలి కొట్టుకుని బయటికి రావాలా బయటికి వచ్చి అది ఎగిరిపోవాలా నువ్వు కూడా అంతే ఒక గూడు కట్టుకుని ఉంటే నువ్వు బయటికి రాలేవు కాబట్టి త్వరగా బయటికి వెళ్ళిపోవాలా అది ఆత్మీయ సత్యం తర్వాలో కనుక ఎప్పుడు పోతారు మీరు పోలేరు కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ప్రభు మనకు ఆయనకే సమస్త ఘనత మహిమ కాబట్టి ప్రాగ నిజం పరిశుద్ధ రి మీకు వందాలైనా ఏసయ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపించి మీకు ఎంతో వందాలు యుగ సమాప్తిలో ప్రభు మీ యొక్క దైవత్వం మీద కొట్టే ఆత్మలు బయలుదేరి కానీ మీరు మమ్మల్ని హెచ్చరించినారు బలపరిచినారు ఎన్ని మీ అంతటా మీరే మాకు ఒక సూచనలాగా అనుగ్రహించబడ్డారు యేష గ్రంథాల మేము చూసినా మీరు వచ్చి తండ్రే ఏ ప్రభు తండ్రే కుమారుడు అన్న నిదర్శనం అక్కడ మేము చూసినాం కన్యా మరియ గర్భంలో మీరు పుట్టినారు ప్రభు అవును రాజా మీ అంతటా మీరే సూచనలాగే మీరు దేవుడు రక్షకుడు రక్షించేవాడే దేవుడు అని పౌలు ఎంతో తేటగా చూపించి దేవుడు కాకపోతే రక్షించలేడు కాబట్టి నరకం నుంచి మళ్ళీ రక్షించినారు బట్టి మీకు వన్నాళ్ళు నూతన జీవాన్ని మాకు అనుగ్రహించారు ప్రాచీన స్వభాన్ని తొలగించిన దాన్ని బట్టి మీకు వందలు ప్రభావ మా స్వనీతి కాదు నైనా మీ నీతి వలన మేము రక్షింపబడ్డవా మీకెంతో వదనాలేసయ్యా కాబట్టి నేనా స్థిరమైన మనసుని మాకు అనుగ్రహించండి నిరీక్షణ ఆదరణ మాకు అనుగ్రహించి యుగ సమాప్తిలో ఉన్న దుష్ట ఆత్మల నుంచి మాకు ఓ ప్రభావ ప్రొటెక్షన్ దండి దానిపైన కృపను అనుగ్రహించండి పరిశుధాత్మను అనుగ్రహించండి నైనా మీ వాక్యాన్ని అనుగ్రహించండి ఎందుకంటే ప్రభావ మీ వాక్యమే ఆప వలైనా కడ్గం అవున పరులత పొందుకుంటే సరిపోదు వాక్యం కూడా మాకు అవసరం కాబట్టి నైనా అటువంటి ఆత్మాలైన కట్గాన్ని మాకు అనుగరించి సైతను విజృంభించి జయించాలా వాని మీద వాణి అనుచరుల మీద మేము విజయం పొందాల మిమ్మల్ని భయంపరచలా మీ పక్షంగా నిలబడాల దుష్టులకు దోషులకు వ్యతిరేకంగా నిలబడాలనుంది వాక్యం కాబట్టి మేము నిలబడాలి కానీ ప్రభు మా ద్వేషాన్ని మేము చూపించాము ఎందుకంటే మాలో ఉంది ప్రేమాత్మ ద్వేషాత్మ కాదు నైనా కాబట్టి అందర్నీ భరించాల అందర్నీ తలలా కాని ప్రభు సర్పండి ఎప్పుడు మిమ్మల్ని స్వీకరించవు అవి ఆల్రెడీ బ్రాండెడ్ గుంపులలో ఉండిపోయినాయి ప్రభు మా బాధ అంతా గొప్ప జనం గురించి ఇవిలు వాలం గుంజుకొని పోతున్నారు మేం వాళ్ళని వాపస్ గుంజుకొని రావాలి మీ సన్నిధికి అటువంటి సేవలు మేము ఉంటుండగా నిస్వార్థంగా మేము సేవ చేస్తున్నాం మాకేం లాభం లేదు మాకేం అవసరం లేదు ప్రభు మా పేర్లు మాకు అవసరం లేదు మీ రాజ్య విస్తున్న కొరకే మేము ప్రయాసపడాలి ఈ కాలంలో అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరించి కుటుంబీకులందరినీ ఆశ్రయించమని క్రిస్లాస్ట్ నుంచి క్రిస్త్